ఆచరణలో చెప్తున్నాడు ఆచారంలో చెప్తున్నాడు నేను కర్త కాదు అన్నాడండి ఇప్పుడు ఏమైపోయింది ఎవరయ్యా కర్త నాహం కర్త కర్తా ఈశ్వరుడే కర్త చరణాగతుడను జాగ్రత్తగా ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్లు అన్నిటికీ ఏ ఎందుకు ఎవరు ఎలా ఏమిటి ఎక్కడా ఇవన్నిటికీ ప్రశ్నలు ఏం రావాలట నిష్క్రియోగం నాహం కర్త చద ప్రశ్నలు ఏమి ఉనికికి ఉండవు ఉనికి ఆత్మ అంటే ఉనికి జీవుడు వ్యవహారం వ్యవహారంతో తాదాత్మ్య ఏమండి ఇంతకీ మీరు డాక్టరా యాక్టరా అని అడిగామనుకోండేవాడిని నేను డాక్టర్ని కాదు యాక్టర్ని కాదు హాస్పిటల్లో కూర్చుని వైద్యం చేస్తున్నప్పుడు మాత్రమే డాక్టర్ అంతే కదా తల్లి గర్భంలో కూడా వాడు డాక్టరైనా ఎలా నాట్ పాసిబుల్ గాఢ నిద్రావస్థలో కూడా డాక్టర్ అయినా నాట్ పాసిబుల్ ఆలోచించి చూడండి కాబట్టి ఈ పాత్రోచిత ధర్మముల ఎందు నేని అన్నటువంటి ప్రాధాన్యత తాదాత్మ్యత కలిగిన వాడెవడో వాడు జీవుడు తన స్వరూప జ్ఞానమైన ఆత్మనిష్ట ఉనికి ఎందు నిష్ట కలిగిన వాడెవడో వాడు ఆత్మనిష్ఠుడు చద ప్రశ్నలకు సమాధానం కూర్చకపోయినా ఆశించక ఉనికి ఉంటుంది అంటే వీటితో దానికి ఏం పని అనాత్మములు ఉన్నవి అనుట ఉనికి కాదు ఎందుకంటే అవి అశాశ్వతములు వాటి దేశ కాల వాటి దేశ కాలాదులు కూడా అశాశ్వతములు క్రియాకారకములు మొదలగు వాటిని ఆశించక శాశ్వతంగా ఉన్న ఉనికి స్వరూపం నేను అంటే చైతన్యం జ్ఞానం ప్రకాశం ఆనందం సత్ నేను సత్స్వరూపుడుననే ఉనికి ఒక్కటి మాత్రమే స్వరూప జ్ఞానం మిగిలినవన్నీ వ్యవహార భేదం కాబట్టి ఏ వ్యవహార భేదము నాకు సరే అందుకే నిష్క్రియుడను ఇంతకీ రుద్రాక్ష మాలలు వేసుకోవాలి వద్ద ఇంతకి స్ఫటికమాలలు వేసుకోవాలా వద్దా ఇంతకి ఇంట్లో దక్షిణావృత శంఖం పెట్టి పూజించాలా వద్దా ఇంతకీ స్ఫటిక లింగం తెచ్చుకోవాలా మరకథలింగం తెచ్చుకోవాలా నవరత్నాలు ధరించాలా వద్దా చూడండి మానవుడి గెన్ని ప్రశ్నలో బంగారంతో చేయమంటారా తాళిబొట్టు లేదంటే వజ్రాలు అయితే బెటరా ఎన్ని ప్రశ్నలో ఎన్ని ప్రాధాన్యతలో వీటన్నింటికి ఆన్సర్ ఒకటే ఏం చెప్పారు నేను సత్స్వరూపుడను నేను చైతన్య స్వరూపుడను నేను జ్ఞానస్వరూపుడను నేను ప్రకాశస్వరూపులను నేను ఆనంద స్వరూపుడను అన్న సమాధానం నీ లోపల నుంచి రావాలి వెరీ వెరీ నీ లోపల నుంచి రావాలి ఆ ధ్యాసలో ఉండాలి ఆ సమాధినిష్ఠలో ఉండాలి నిరంతరాయంగా నీకు ఎప్పుడు ఆన్సర్లు నీ గురించి ప్రశ్నలు వస్తే నేను ఉమాశంకర్ని నేను విద్యాసాగర్ని అంటే లాభం లాగట అక్కడ రావాలి ఆన్సర్లు ఎప్పుడు కూడా నీ లోపల నీ హృదయం లోపల నీ అంతరంగ లోపల నీ అంతర్యామి లోపల నీ సాక్షిగా నువ్వు ఎప్పుడు ఈ సమాధానాలతోనే సంతృప్తి పడి ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ సంతృప్తి దేనికి పరిమితించాలి ఇప్పుడు నేను సత్స్వరూపుడను నేను చైతన్య స్వరూపుడను నేను జ్ఞానస్వరూపుడను నేను ప్రకాశస్వరూపుడను నేను ఆనంద స్వరూపుడను అన్నటువంటి ఐదు లక్షణాలకు సంతృప్తి చెందటం అలవాటు చేసుకోవాలి ఇది అభ్యాసం ఈ అభ్యాసానికి నిత్యానిత్య వస్తు వివేకం ఉండాలన్నమాట అది లేకపోతే రాదు ఏది నిత్యం ఏది అనిత్యం అనేది బాగా తెలుసుకోవాలి ఏమండి దుబాయ్ నుంచి వస్తున్నాను మీకు ఏం తెమ్మంటారు అని ఒక ఆయన అడిగారు అనుకో ఏం తెస్తాడు నేను సత్స్వరూపుడను నేను జ్ఞానస్వరూపుడను నేను నేను ఆనంద స్వరూపుణను ఏం అక్కర్లేదండి నేను అమెరికా నుంచి వస్తున్నాను సార్ రేపు వచ్చేస్తున్నాను ఏం తెమ్మంటారు ఏం కావాలి నాకు నిత్య సంతృప్తుడను నిత్య ముక్తుడను ఎందుకని ఏమైనా కావాలి అని తోచాలి అంటే నువ్వేమై ఉండాలి నీ స్వరూప జ్ఞానం కంటే వేరే ఉంటేనే ఏమైనా కావాలని లేకపోతే తోచ వెరీ వెరీ ఇంపార్టెంట్ నిష్క్రియోహం said it.